ేష్ట రాజమణస్పత ఆనష్టం మన్మోజి స్దసాదన శ్రీమహాగణాధిపతయ సదాశివసరంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపకాన్ వందే గిరు పరపరాయంతో మే వాక్ ప్రాణుష్ ప్రమోబలంద్రియాణ సర్వాణి బ్రహ్మ పనిషదన్ నాహం బ్రహ్మ నిరాక్యాంబ్రహ్మ నిరాకరే నిరాకరణమస్వ నిరాకరణం నేస్తూ తాత్మేయత్పనిషత్సు ధర్మాస్ మిసం శాంతిహనం ప్రముచ్యుయాిశారా దిశం వ్రజేతి సమామం పృచ్చన్ పండితో మేధావీ గంధారాన ఉపసంపదేత ఏమే ఇహాచార్యవాన్ పురుషో వేద తస్ తాదే చావన్న విమోక్ష్యే అంపత్ సో సంసారి విక్రోషన్ అంటే ఆక్రోషిస్తూ ఉన్నాడు ఆక్రోషము ఏదో ఫ్రస్ట్రేషన్ ఏదో ఒక కష్టం కంప్లైంట్ సో ఇప్పుడు చూడండి మీకు వర్షం పడింది అనుకోండి ఆక్రోశం గద్గోలు ఆక్రోషం అంటే గద్గోలు పెట్టడం వర్షం పడితే ఆక్రోషం వర్షం పడకపోతే ఆక్రోషం నేను జాగ్రత్తగా ఫాలో అయ్యాను ఫాలో అవడం అంటే ఐ కెన్ సి నాలుగు రోజుల వర్షం పడింది మూడు రోజుల వర్షం పడింది పెద్ద వర్షం ఏం కాదండి ఎనిమిది సెంటీమీటర్ల వర్షం అసలు వర్షమే కాదు కోస్టల్ డిస్టిక్స్ లో ఎనిమిది సెంటీమీటర్ల వర్షం ఒక కోట్లో పడుతుంది ఏ మూడు రోజుల్లో ఎనిమిది సెంటీమీటర్లు అదో అయినా ఆ వర్షానికి ముందు వర్షాలు లేవు లేవని ఎంత గద్దెలు పెట్టారో ఆశ్చర్యం ఏంటంటే అరొంత వర్షానికి అభో ఇంత వర్షం ఏంటి ఇంత వర్షం ఏమిటని మళ్లీ పెరుగు అయితే ఈ గగ్గోలు మానేస్తారేమో అనుకున్న లోపల ఇప్పుడు మళ్ళీ రెండోసారి వర్షం రాలేదు కానీ మళ్ళీ గగ్గోలు పెడుతున్నారు సో ఈ విధంగా ఆక్రోషం వెంట దానికి ఎలా గగ్గోలు ఉండటమే మనిషి యొక్క స్వభావంగా కనపడుతుంది సో ఆ తర్వాత ప్రతీది ప్రభుత్వం చేయాలనే ఒక ధోరణి కూడా మనకు కనపడుతుంది సో వర్షంలో తడుస్తూ ఉంటాడు టీవీ నైన్ వాడు అడుగుతాడు ఏమిటి నీ అభిప్రాయం ఏమిటి వర్షం గురించారు ఇలా తలిసిపోతున్నానో ప్రభుత్వం ఏమీ చేయట్లేదు నాకు అని చెప్తాను అది నువ్వు తలిసిపోతుంటే ప్రభుత్వం ఏం చేయాలి గొడుగు పట్టాలా వచ్చి అలాగే ఎదుర్కొండగా మురికి కాలంలో ఫ్లో ఓవర్ ఫ్లో ప్రభుత్వం ఏమీ చేయట్లేదు ప్రభుత్వం ఏమీ చేయాలి మీరందరూ కలిసి చేసుకోవచ్చు ప్రభుత్వం ఏం ఫలం ప్రభుత్వానికి సో రాజశేఖర రెడ్డి వచ్చి పారపట్లే ట్రై సో ప్రతిదానికి ప్రభుత్వం ఏదో చేయాలి అది పద్ధతి ఈ విధంగా ఆక్రోషం మనిషి ఎప్పుడూ ఆక్రోషిస్తూనే ఉంటాడు ఈ ఆక్రోషం ఆక్రో చిత్రం ఏంటంటే మనిషికి సంసారం నుండి ఎంతటి ఆసక్తి అంటే సంసారం కనుక మనిషికి వాస్తవమైన సుఖశాంతులను ఇవ్వగలిగితే మనిషి దేవుడి చేసి చూడన చూడండి మనకి ఇన్ని టెంపుల్స్ మతాలు ఇన్ని ఆచార్యులు ఇన్ని మహాత్ములు ఇదంతా ఉన్నది సంభవం సంస్కారంలో ఎవరికీ సుఖశాంతులు లేకపోబట్టి ఇవన్నీ నడుస్తున్నాయి నిజంగా సంస్కారాల్లో ఆక్రోశమే లేకుండా పూర్ణమైన విశ్రాంతి సుఖము అక్కడే లభించేస్తే ఇవన్నీ మూతపడిపోతాయి ఆల్ ఆఫ్ దిస్ థింగ్స్ విల్ కమ్ టైన్ అప్ హాల్ ఎందుకంటే వీడోన్ నీట్ మనిషి అసలు రెలిజియన్ ని కోరిందే రెలిజియన్ అనేది అసలు పిక్చర్లోకి ఎందుకు వచ్చిందంటే సమూహం ఈ నామరూపాత్మకమైన జగత్తులో మనకి పరిపూర్తి ఉండట్లేదు ఆ పూర్ణత్వం సిద్ధించట్లేదు ఎంత మ్యానుపులేట్ చేసి చేసి చేసి పాతికేళ్ళు యాభై ఏళ్లు చేసినా కూడా ఇంకా ఈ జగత్తు అలా ఒత్తిలో కూడా నిండి ఉన్నదే గాని మనకి సుఖాన్ని శాంతిని ఇవ్వలేకపోతుంది నిజానికి కంప్యూటర్ కనిపించిన తర్వాత ఇంకా అసలు మనిషికి ఇంకా కష్టం ఉండదు కంప్యూటర్ ఎన్న విషయంలో సపస్థితి లేకపోతే కాని మరి కంప్యూటర్ ఇన్వెన్టి చేసిన తర్వాత మన సమస్యలు పెరిగేదానికి అంత లేదు సెల్ఫోన్ కనిపించిన తర్వాత ఇంక ఏ ఇబ్బంది ఉండకూడదు సార్ కానీ మరి పెరిగే కానీ ఈ టెక్నాలజికల్ అడ్వాన్సెస్ ఏవైతే ఉంటాయో ఇవి మనకి తత్కాలం చాలా సౌకర్యాన్ని కలిగిస్తున్నట్లు కనిపిస్తాయి కానీ వాస్తవంలో మనల్ని ప్రకృతిపై మనం ఆధారపడినట్లాగా సైకలాజికల్ గా డిపెండెన్స్ ఆశ్రయం జగత్తు ఆశ్రయం పెరిగిపోతూ సో ఆ విధంగా మనల్ని తయారు చేస్తారు ఏ మేరకైతే మనిషి జగత్తుపై ఆధారపడి జీవిస్తూ ఉంటాడో ఆ మేరకి విశ్రాంతి ఉండదు ఆ మేరకి భయాన్ని పొందుతూ ఉంటుంది సో ఈ ఎప్పుడైతే జగత్తులో ఇటువంటి ఒక విడ్డూరం అనుభవానికి వస్తుందో అప్పుడు వాడు హీ ట్రైస్ట్ ఫైండ్ అవుట్ సమదర్ వే ఆ ప్రయత్నంలో ఉండగా కఠించిదేవా పుణ్యాతిశయా గొప్ప పుణ్యము ఉండాలి లేకపోతే మళ్ళీ వీడు ఈ ఈ కర్మ మార్గంలో కర్మ మార్గం అంటే కామ్య కర్మల మార్గంలోకి పోతాడు ఎవరో మహాత్ముని పట్టుకుంటాడు ఆ మహాత్ముడు ఏం చేస్తాడంటే వీళ్ళని ఒక భయంకరమైన కామ్యకర్మ మార్గంలో పెట్టేస్తాడు పెట్టేసి సో తాంత్రిక్ చంద్రస్వామి లాంటి తాంత్రిక్ దొరికేదంటే వీడు జైన్ దాకా వెళ్ళిపోయా మీరు ఆశ్చర్యపడక్క మామూలుగా మనిషి సుఖంగా ఉన్న మనిషి ఎవరో ఇది వాటిలో ఉంటుంది సుఖంగా ఉంటాడు ఒక తాంత్రిక్తి చేతిలో పెద్దలు ఉంటాడు అల్టిమేట్లీ హీ యాల్స్ అక్క అట్లా అండ్ ఈజెల్ అంతవరకు కృషి చేసేసినా కూడా మీరు ఆశ్చర్యపడ అలా అలా కృషి చేసేస్తూ ఉంటారు అంటే దే ఆర్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ అలా జరగకుండగా ఒక కథంచిదేవ పుణ్యాతిశయా గొప్ప పుణ్యం ఉండాలి ఇది ఆత్మవిద్య కి రావాలనే ఉత్సాహం కలగాలంటే కూడా చాలా గొప్ప పుణ్యం ఉండాలి లేకపోతే నీ సమస్యలన్నిటికీ పరిష్కారం ఇదిగో ఈ కర్మ ఒక కార్యకర్మని అండగా చేసి దాంట్లో పడి గెలిగలు చేసేటువంటి సందర్భం కూడా ఉంటుంది సో గొప్ప పుణ్యం ఉంటేనే ఒక బ్రహ్మాత్మ విత్తిని వీరు చేరుకుంటాడు బ్రహ్మాత్మవిధం ఆసాదయటి సమీపిస్తాడు ఆయన బ్రహ్మాత్మవి ఆత్మాతి బ్రహ్మ ఆత్మస్వరూపానికి అంటే జీవస్వరూపానికి పరమా పరమాత్మకు ఏమీ భేదము లేదు అనే సత్యాన్ని స్పష్టంగా తెలుసుకుని ఉంటాడు ఈ సత్యం మీద అనేక విరోధాలు భాషించవచ్చు ఆ విరోధము అన్నిటినీ కూడా తొలగించుకుని అంటే ఆ సందేహాలన్నింటినీ కూడా తొలగించుకుని ఆయన బ్రహ్మిష్ఠుడై ఉంటాడు అంటే బ్రహ్మీభూతుడై ఉంటాడు అంటే బ్రహ్మవేత్త ఒక వ్యక్తిగా కాకుండా ఒక ఇన్స్టిట్యూషన్ లాగా ఉంటాడు హీ ఈజ్ సోర్స్ ఆఫ్ విజమ్ అండ్ లవ్ నాట్ ఎ పర్సన్ పర్సన్ అంటే తప్పే ఉందని మీరు అడగచ్చు తప్పేమీ పాయింట్ ఈజ్ పర్సన్ అంటే ఆ ఈగో ఈగో లిమిటెడ్ పర్సన్ అంటే తప్పనిసరిగా వాడు ఆ పర్సన్ ను జగత్తు నుండి ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటాడు తది కాపు కాబట్టి ఇన్కంప్లీట్ గా ఉంటాడు సో టీ ఇన్కంప్లీట్ పీపుల్ కలిసి గురువు ఇన్కంప్లీట్ శిష్యుడు ఇన్కంప్లీట్ అనుకోండి వీళ్ళిద్దరూ కలిస్తే కంప్లీట్ అడగదు ఎవరు వీళ్ళు కంప్లీట్ కాదు వాళ్ళు కంప్లీట్ కాదు పరస్పరము సైకలాజికల్ డిపెండెన్స్ లో పడిపోతూ ఉంటారు సో దిస్ ఈస్ వాట్ హ్యాపన్స్ ఆల్ ది టైమ్ ఆల్ ది టైమ్ ఇట్ హ్యాపన్స్ సో శిష్యుడి యొక్క ఆవశ్యకత విరుగుతుంది సైకలాజికల్ గా ఫిజికల్ గా కాదు ఫిజికల్ గా అసలు ఇష్యూ కాదు ఎందుకంటే ఫిజికల్ గా డిపెండెన్స్ తప్పనిసరి ఇప్పుడు ఇప్పుడు ఎక్కడికైనా వెళ్లాలనుకోండి మీ దగ్గర వెహికల్ ఉంటే మీ వెహికల్ లో వెళ్ళొచ్చు మీ దగ్గర ఇంకో ఆటో ఏదో చేసుకుని వెళ్ళొచ్చు ఏదో సంహాఫ్ ఫిజికల్లీ వన్ హ్యాస్ టు మూవ్ ఫార్వర్డ్ సో ఫిజికల్ డిపెండెన్సీ ఈజ్ నెవర్ ద ఇష్యూ ఎప్పుడు ఇష్యూ కాదు ఇష్యూ అలా సైకలాజికల్ డిపెండెన్సే ఆ ఆ విధంగా కాకుండా ఒక పూర్ణమైనటువంటి స్వరూప నిష్ఠుడైన మహాత్ముడి దగ్గరికి అంటే విముక్త బంధనం ఇదే విధాన ఆయన స్వయంగా బంధ విముక్తుడై అయి ఉండాలి అప్పుడే మనల్ని బంధ విముక్తుల్ని చేయగలుగుతాడు ఆయన స్వయంగా పెద్ద సంస్కారంలో ఇరుక్కుని ఉన్నాడు అనుకోండి మనం పెద్ద సంస్ంలోకి లాగి నేను చూస్తూ ఉంటాను అంటే నేను చూసి చాలా ఫీల్ అవుతా కూడా ఆశ్రమాలు ఉంటాయి పెద్ద పెద్ద ఆశ్రమాల కంట ఈ ఆశ్రమాలని కట్టడం అవుతూ ఉంటుంది యాజ్ ది రన్ ఫార్వర్డ్ యాజ్ రిమూర్ ఫార్వర్డ్ ఆశ్రమాల నుంచి విక్టిమ్స్ తయారవుతాయి సో ఒక వ్యక్తి ఉంటాడు ఏదో ఒక ఇమోషనల్ ఫీలింగ్ తోటి ఒక సేవాభావం అనండి లేకపోతే హీ సీకింగ్ సంథింగ్ ఆశ్రమం నుంచి సంథింగ్ హీ సీక్స్ అసలు విజ్ఞానం అనొచ్చు విశ్రాంతి అనవచ్చు ఏదో అర్థకుందో లేకపోతే సైకలాజికల్ డిపెండెన్స్ ఉండి ఉండొచ్చు ఆల్ టైమ్ సమ్థింగ్స్ ఈ సిక్స్ సమ్థింగ్ ఫ్రమ్ ది ఆశ్రమం వే ఆశ్రమానికి వెళ్తారు అలా వెళుతూ ఉంటాడు వెళ్తూ ఉంటే ఏమైపోతుందంటే ఆశ్రమాలు పెద్ద పెద్ద ఆశ్రమాలు నడవాలంటే మహాత్ముడు ఒక్కడు కూర్చొని నడిపిస్తారా ఏమి అయితే జీతకాలను బట్టి నడిపిస్తారా కాదు భక్తుల యొక్క భూతస్కంధాల మీద నడుస్తూ ఉంటాయి ఆశ్రమం భక్తులు వాకుండా శక్తి యుక్తి వాళ్ళ ధనము ధనం కంటే ముఖ్యమైనది సమయం వాళ్ళకున్న సమయం ఇవన్నీ కూడా ఆశ్రమ నిర్వహణకి ధారప్రసిస్తూ సో తర్వాత కొంతమంది గత ఇమోషనల్ ఫీలింగ్ లో ఆ శోధనాభ్యాసని అంటే మనం ఆశ్రమానికి సేవ చేసేయాలి సర్వ్యా సర్వసంగ పరిత్యాగం చేసేయాలి ఇచ్చేసేయాలి ఒక ఇమోషనల్ హెల్ప్ లో ఉంటారు ఇందుకు వచ్చేస్తారు వాళ్ళు వచ్చేస్తే ఈ మహాత్ములు ఏం చేయాలి న్యాయం చేస్తే కరుణానదిలో అయితే ఏం చేయాలి ఆయన చూడు నువ్వు కంగారు కూడా ఏమిటి నీ సమస్య ఈ గో టు యువర్ పేరెంట్స్ స్టే విచ్ యువర్ పేరెంట్స్ ఊరికే రంగుబట్లు వచ్చి వేదాంతంలో జరిపోవడానికి కంగారు లేదు అని అలా చెప్పాలి అలా చెప్పి వాడు అన్ని విధాలను ఈ ప్రాసెస్ ఆల్రెడీ చేస్తే అప్పుడే వాళ్ళని తీసుకోవాలి వాడు దొరికారు కదా అని చెప్పేసి తీసేసుకుంటే బికాస్ ఆశ్రమ్ నీడ్స్ బ్రహ్మచారి ఆశ్రమ్ నీడ్స్ డివోటీస్ సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు గమనించండి ఆశ్రమం అన్నది దేనికోసం నిర్మాణం అవుతుంది వ్యక్తుల యొక్క శ్రేయస్సు కోసం ఆశ్రమం ఉంటుంది ఆశ్రమం దేనికోసం అండి కర్సన్స్ యొక్క అభివృద్ధి కోసం వాళ్ళ వికాసం కోసమే కదా ఆశ్రమం కానీ ఒక స్టేజ్ వచ్చేప్పటికీ దట్ గెట్స్ స్లిప్డ్ సో ఏమవుతుందంటే ఆశ్రమం కోసం వ్యక్తులు ఉన్నారు అనే స్థితి వచ్చేస్తుంది చాలా తొందరగా వచ్చేస్తుంది ఎవ్రీ సిస్టమ్ దిస్ హ్యాపన్స్ సో So, ఇది ఎలా ఉంటుందంటే మనుష్యుల కోసం విమానాశ్రయం కట్టతారు ఇలా విమానాశ్రయం కట్టిన తర్వాత మనుషులు రెండు రెండు మేము విమానాశ్రయం కట్టేమంటాం సో విమానాశ్రయం అయితే కొన్ని మన ఒకటే సో దిప్ ఇట్ హ్యాపన్స్ యూ థింక్ అబౌట్ ఇట్ ద సిస్టమ్ ఈజ్ పుట్ ఇన్ ప్లేస్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది ఇండివిజువల్ టు స్టార్ట్ విట్ దట్ డౌన్ ది రోడ్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐక్యూషన్ రివర్స్ అవుతుంది సో ఇండివిజువల్స్ ఆర్ సిస్టమ్ దీ ఇండివిజువల్స్ ఆర్ దేర్ ఫర్ దర్ సిస్టమ్ సో ఇప్పుడు ఉదాహరణకి ఓ మైకోది పెట్టుకున్నాం అనుకోండి దేనికోసంది పెట్టుకున్నాము విద్యార్థులకు ఉపయోగపడుతుంది సో విద్యార్థులకు ఉపయోగపడుతుంది ఓ రోజు వస్తుంది అంటే అన్లెస్ యూ టైన్ ప్రికాషన్ తీసుకుంటే పర్వాలేదు కానీ లేకపోయినట్లయితే మీరు సిస్టమ్ అలాగే పెంచుకుంటూ పోయినట్లయితే ఓ స్టేజ్ కమిషన్ ఎక్సమ్ కా దగ్గర ఏమవుతుందంటే విద్యార్థుల కోసం సిస్టమ్ ఉండదు సిస్టమ్ ఉంది కాబట్టి విద్యార్థులు రావాలి సో ఇప్పుడు మీరు ఒక హండ్రెడ్ రూమ్స్ హోటల్ కట్టారనుకోండి ఇప్పుడు ఈ హోటల్ ప్యాసింజర్స్ లేకపోతే యాత్రికుల సౌకర్యం కోసం ఉందా ఇస్ ది కేస్ నో ఈ నీడ్ ఆక్యుపెన్సీ అది ఇట్ హ్యాస్ టు బీ ఆక్యుపై అలాగే మన ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఉండే దుస్థితి ఇదే దుస్థితి ఆపరేషన్ థియేటర్ కట్టాడు నేను వాళ్ళు మాట్లాడుకుంటే విన్నా ఆపరేషన్ థియేటర్ కడతాడు అంతా హోటల్ ఆక్యుపెన్సీ లాగా ఈ ఆపరేషన్ థియేటర్ కనుక డైలీ త్రీ ఫోర్ ఆపరేషన్స్ కనుక అవకపోతే అక్కడ దానికి ఫైనాన్స్ దాని ఇన్వెస్ట్మెంట్ రాదు ఓన్ గెట్ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ వేస్తే పోతుంది కాబట్టి ఇట్ హ్యాస్ టు బిట్ ఫ్యాడ్ డైలీ త్రీ ఫోర్ ఆపరేషన్స్ ఫీల్ చేస్తూ ఉండాలి కాబట్టి ఏ గర్భలతో అటు కేసు వెళ్ళి మరి ఆపరేషన్ రకమంది చేసేస్తుంది ఇంకా యూనిఫామ్ గా రకమంది చేసేస్తుంది ఇంకా రెగ్యులర్ బర్త్ అనేది లేకుండా చేసేస్తాడు మోకాలు నొప్పి వాడు వెళ్తే దానికి ఏదో ఏదో స్కోప్ ఏదో చేసేస్తాడు దాన్ని ఏది అసలు దేనికి వెళ్ళినా వాడు సబ్జరీలోకి పుష్ చేసేస్తూ ఉంటాడు ఎందుకంటే నలుగురు వైపుల నుంచి పది మంది డాక్టర్లు కలిసి ఆ పేషెంట్స్ని అలా ఫీట్ చేయకపోతే ఆ ఆపరేషన్ థియేటర్ నడవడం ఆ స్థితి వచ్చేస్తుంది బైపాస్ సబ్జరీలకి ఏమాత్రం అవకాశం ఉన్నా బైపాస్ క్యాండిడేట్ అవునా కదా అని కూడా బైపాస్ బైపాస్ బైపాస్ బైపాస్ బైపాస్ అందరూ బైపాస్ అలా పుష్ చేస్తూ సో కార్పొరేట్ హాస్పిటల్స్ లో అలా అయిపోతుంది ఆశ్రమాలు అలా అయిపోతాయి అలా అయిపోతూ ఉంటాను నేను చూస్తూ ఉంటాను అలా ఎక్కడైతే అయిపోతాయో మీకు విక్టిమ్స్ వస్తాం ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్ విక్టిమ్స్ ఉంటాం మీరు కనపడరా విక్టిమ్స్ ఒకళ్ళిద్దరు అక్కడక్కడ అక్కడక్కడ విక్టిమ్స్ ఒక పను ఉంది అతను రెండు కలిగిపోయాడు లేజర్ ట్రీట్మెంట్ కొత్తగా మొదలుపెట్టారు ప్రసాద్ ఐ లేజర్ అప్పుడే కొత్తగా ఇన్స్ట్రుమెంట్ ఒకటి లేజర్ ఇన్స్ట్రుమెంట్ కొట్టు తనకి వచ్చారు ఇది సపోజ్ టు వి ది లేటెస్ట్ అడ్వాన్స్ డిస్ అండ్ దా ఇంకా ఇప్పుడు కొంచెం పాట నేను పడేలా కంటే మాకు చెప్తున్నా ఇతను ఆ లేజర్ మామూలుగా ఉంటున్నవాడే మామూలుగా ఏదో కళ్ళ పద్ధతి కలగడ ఏదో ఇలాంటి ఆపరేషన్ ఏదో చేయించుకుని లేజర్ ట్రీట్మెంట్ అంటే నీకు అద్భుతంగా ఉంటుంది ఇది ఇంకా అక్కర్లేదు అది అక్కర్లేదు కలగదర్లేదు చెప్పారు వెళ్ళారు ఇది అంటే ఫర్ లేజర్ ట్రీట్మెంట్ ఈ వస్ ది విక్టిం ఆఫ్ లేజర్ ట్రీట్మెంట్ ముందుకళ్ళు పోయాం ఏమో నా కృష్ణాంతా అంటే ఒక యోగ్యంగా ఉందో మీరు ఆలోచించండి బట్ ఆశ్రమాల్లో మాత్రం వ్యక్తినిషి నిర్మాణం అవుతారు వాడు ఎక్స్ట్రీమ్లీ ఫ్రస్ట్రేటెడ్ క్యాండిడేట్స్ని ఎంతోమందిని నేను ఎదుగుదాను వాళ్ళు పాపం ఆశ్రమాలకు తమ జీవితాన్ని సార్పోసేస్తారు మళ్ళీ సంసారంలోకి వెళ్ళలేదు ఇక్కడే ఇవ్వడలేదు అలాగే ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి పొరపాటు జరగకుండా సో ఎప్పటికీ కూడా ఇండివిజువల్స్ యొక్క శ్రేయస్సే ముఖ్యం ఆశ్రమాలు గోడలు ఇళ్ళు వాకిళ్ళు ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు ద ఇండివిజువల్స్ బెనిఫిట్ దట్ ఇస్ లోన్ షుడ్ మ్యాటర్ ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే పరమ కారుణికం అనే మాట కోసం చెప్పాను కరుణ అంటే అలా ఉంటుంది కాబట్టి నేను పెద్ద ఆశ్రమం బింది చేశాను నన్ను నాకు వస్తూ రిక్వెస్ట్లు నాకు రిక్వెస్ట్లు ఏమైనా మేము ఇక్కడ ఆశ్రమం బిల్లు చేసాము ముప్పై రూములు కూడా కట్టేశాము బ్రహ్మచారులను పెట్టుకుని పాఠం చెప్తే ఆ రూములు ఫిల్అప్ అవుతాయి పాఠం చెప్పేవాళ్ళు లేడు రూములు ఉన్నారు బ్రహ్మచారులున్నారు బ్రహ్మచారులు వచ్చేస్తారు అలా అడ్వర్టైజ్మెంట్ చేస్తే వచ్చేస్తారు పాఠం చెప్పేవాళ్ళు లేడు కాబట్టి నేను రండి అంటారు అంటే నేనుంటాను పాఠం చెప్పేవాడు గురువు దగ్గర వెళ్ళాలి కానీ మీకెందుకంటే ఈ చింతేనంటాను పాఠం కావలసిన వాడు గురువును వెతుక్కుని వాడు వెళ్లాలి కానీ లేదు మీరేమో బిల్డింగ్ కట్టేసి ఇచ్చే పెట్టాం రూములు కట్టేటెట్టాం బ్రహ్మచారులు మీకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే న్యూస్ పేపర్లు ఇస్తే వస్తారు యాభై మంది బ్రహ్మచారాలను పట్టుకోవాల్సిన వస్తుంది కాదు సమాజంలో ఇటువంటి రెమెన్స్ ఉంటారు ఏదైనా తీరితే ఇలాగైతే అంటే ఆ యొక్క ఎలా వచ్చి పారిస్తే జనం మీద మీరు వైద్య స్ప్రద్ధగా ఒక మీకు యాభై కావాలంటే రెండు వందల వస్తాయి వాళ్ళు ఇంటర్వ్యూ చేసి మరి పదిహేను సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు దేర్ ఆర్ పీపుల్ నేను ఇప్పుడు సడల్ గా ఇప్పుడు వేద పాఠశాలకు ఇచ్చానని నేను అనౌన్స్మెంట్ ఇచ్చాను అనుకోండి కది విద్యార్థిని నేను తీసుకుంటామో నాకు అంతమంది విద్యార్థులు వస్తారు సో దేర్ ఆర్ పీపుల్ సో వాళ్ళు దక్ట్ ఆస్ట్రమ్స్ లైక్ దీస్ అండ్ దే డోంట్ దే హ్యావ్ ఎ టీచర్ టీచర్ ఎక్కడి నుంచి సన్యాసి కావాలంటే దొరుకుతాడు టీచర్ దొరకడం సన్యాసి దొరకడం కష్టం కానీ ఏదో తిన్నా మీద కూడా సన్యాసిని పట్టుకోవచ్చు కానీ వేదాంతం టీచర్స్ కూడా దొరకడం దే ఫోర్ అలాగే ఖాళీగా సో ఇప్పుడు నీకు ఎందుకు విద్యార్థులకి కాబట్టి ఇది ఆశ్రమే ఉంది కాబట్టి విద్యార్థులు కావాలి సో ది హోల్ ఈక్వేషన్ గట్స్ రివర్స్ చాలా పెద్ద దురదృష్టకరమైన పరిస్థితి అలాగే విక్తిమ్స్ ఎంతో మంది ఉన్నట్టు నేను పర్సనల్ గా ఎదుగుతుంది ఇక్కడికి ఒక వ్యక్తి నన్ను ఆయన పుస్తకం కూడా రాశాడు ఆయన వ్యక్తిం జీవితం ఎలా ఉన్నావు పెద్ద పుస్తకం కూడా రాసి విచరించాడు ఆ పుస్తకం నేను కూడా అలాంటి అతననే కాదు అలాంటి వ్యక్తింసం అతను అయితే అతను ఏదో ఎవరో పిల్లమిచ్చారు లైట్ అసలు పిల్లమిచ్చే సందర్భమే కాదు ఏదో పిల్ల పెరిగానికి తగ్గ పిల్ల ఎక్కడో దొరికింది అండి ఆ వయస్సుకి తగ్గ ఉండాలి కదా సో లక్కీగా హీ గ్యాట్ మ్యారేజ్ సో సంసారంలోకి వెళ్ళాడు సో అలాగె ఎప్పుడూ ఉండకూడదు అదో కారుణిక చూడండి వేదాంత ఈజ్ మెంట్ ఫర్ ఎన్ ఇండివిజువల్స్ గ్రోత్ ఈజ్ నాట్ ఎ సోషల్ సైన్స్ ఈజ్ నాట్ సోషల్ ఫిలాసఫీ ఇట్ ఈజ్ ఏ వన్ టు వన్ కరెస్పాండెన్స్ ఇట్ ఈస్ మెన్స్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది లీజింగ్ ఇది వేదాంతం యొక్క రహస్యం దిస్ ఈజ్ నాట్ ఎ మిషనరీ యాక్టివిటీ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కన్వర్ట్ చేసేస్తాం అలాంటి యాక్టివిటీ కాదు ఎవరైనా ఒక వ్యక్తి తన స్వరూపాన్ని తెలుసుకుందాం అనుకుంటే ఆ వ్యక్తికి పురుషుడు కానీ స్త్రీ ఆ వ్యక్తికి కొంత సహకారాన్ని అందించడం ఎవరైనా ఒకడు గీతను అధ్యయనం చేసి తన జీవితాన్ని ఒక సఫలమైన మార్గంలో పెట్టుకోదలుచుకుంటే ఆ వ్యక్తికి ఆ అవకాశాన్ని అందజేయటం అది కూడా ఈశ్వరుని యొక్క కృపగా అందజేయటం లుక్ లైక్ దాట్ అంతేగాని అదే నేను గీతని ఆకర్షితగా వచ్చేది కాబట్టి దొరిదేడు రా అని చెప్పేసి ఇంకా వాళ్ళ మీద బరువు బాధ చేసి ఇంకా వాడికి తెల్లవారులు వస్తే స్వామీజీకి సేవలని దూరికి వాళ్ళు మనం చందాదర్శనం పట్టుకుని మా స్వామీజీ ఉన్నారు మీరు చందా ఉందని మీ స్వామీజీకి మేము సందా ఇంటికి వాళ్ళ అని ఓవర్ అవతలను అలా ఆశ్చర్యపోతాడు నిజంగా ఎందుకంటే ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు మీరు గేత అడుగుతున్నారు మీకో స్వామికి గీత పాఠం చెప్తున్నారు ఈ నైగురు సన్నా ఎందుకు ఇవ్వాలి అంటే మీరేం చెప్పాలి పుణ్యం వస్తుందని అలాంటిది ఏదో అలాంటి ఇమోషన్ ఏదో పైకి ఇన్వోక్ చేస్తే ఆ సందూ దాట్ దీస్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐ ఫెయిల్ టు అవర్స్ కాబట్టి వ్యక్తులకి జ్ఞానాన్ని జ్ఞానాన్ని మనం అందజేయాలి కానీ వాళ్ళని ఒక సిస్టంలో ప్రవేశపెట్టేసి వాళ్ళకి బరువు పెంచే పని చేయకూడదు బరువు పెరగరాదు బరువు తరగాలి కానీ బరువు పెరగకూడదు దిస్ ఈస్ ది ఆఫ్ ఎ టీచర్ పరమ కాదు నేను ఇంపార్టెంట్ ఏ కాలం నుండి అయితే అటువంటి మహాత్ముని వీడు ఈ సాధకుడు సమీపిస్తాడు తర్వాత అందాము బ్రహ్మవిధ కారణ్యాత్ దర్శిత సంసార విషయోష దర్శన మార్గ విరక్త సంసార విషవేభ్య ఆ బ్రహ్మరత్మ దగ్గరికి మహాత్ముల దగ్గరికి వెళ్ళారనుకోండి వెళ్ళగానే రా అని కూర్చోబెట్టి ప్రతిజ్ఞాదివే సో మొట్టమొదట కారుణ్యాత్ తేనచ బ్రహ్మవేద ఆ బ్రహ్మవేత్త కారుణ్యాత్మస్ దీని శంకరులు ఎంత గట్టిగా చెప్తారంటాయి ఆయన వివేక చూడమనిలో ఏ ప్రకరణంలోకి వెళ్ళినా ఈ కారుణ్యాత్ అనే మాటను వదిలిపెట్టరా ఎందుకంటే వీడు ఈ సమాజంలో జ్ఞానమునందు ఒక పిపాస ఉంటుంది జ్ఞానం మీద ఒక వాల్యూ ఉంటుంది ఆ వాల్యూ ఎంత గొప్పదంటే నేను సన్యాసినేని ఒకటంటే ఈ సమాజంలో వారు భోజనానికి కానీ మరో దానికి కానీ మరో దానికి కానీ ఇంచుమించు పెద్ద కష్టపడక్కర్లా జనం ఉరకలు వేస్తూ ముందుకొచ్చి వాళ్ళు ఏదో సౌకర్యం చేస్తారు భోజనం అనండి ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది ఎందుకు ఇచ్చేది బిల్డింగ్ మనకి నాకు దీజిస్ వన్ టూ ఐ ఫెయిల్ టు వన్ వైట్ దేశ్ గిరి ఈ గిరి ప్రాపర్టీ కాస్త అసలు ఐడియా ఉందా ఈ ఏరియాలో నేను కాస్ట్ నాకు ఐడియా లేదు నేను తర్వాత తెలిసింది నాకు ఆ కాస్ట్ చాలా ఎక్కువ కాస్ట్ ఇక్కడ ప్రాపర్టీ కావాలంటే మీకు ఇక్కడ సపోజ్ ఒక హండ్రెడ్ ల్యాండ్ మీరు కొనాలంటే ఈ ఏరియాలో ప్రైసెస్ రే ఆర్ టూ హై ఇట్ ఈ రేంజింగ్ బిట్వీన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ పర్ అంటే మీరు కొంచెం విశాలంగా మామూలుగా నిలబడాలంటే నిలబడే స్థలం కావాలంటే పదిహేను వేల రూపాయలు పదిహేను వేలు తక్కువ ఇరవై వేల దాకా కూడా ఉంది పదిహేను వేల రూపాయలు మీరు ఇవ్వగలిగితే మీరు స్థలం వస్తుంది అక్కడ నిలబడవచ్చుంది కూర్చోవడానికి కావాలి మళ్ళీ కావాలంటే రెండు విధాలు కొనుక్కోవలసి అంటే ముప్పై ఇస్తే కూర్చోవచ్చు మీరు ఇల్లు పెట్టుకోవాలంటే రెండు వందలైనా కావాల్సి వస్తుందా అంటే అంటే ముప్పై లక్షలు అయినాయి ముప్పై లక్షలు అయిందండి అంత ఖరీదు వెరీ ప్లాట్ ల్యాండ్ ఖరీదు బిల్డింగ్ కాస్టింగ్ చెప్పేది సొసైటీ ఇస్ లైక్ దాట్ కాబట్టి సొసైటీ మహాత్ములు ధర్మము అనేప్పటికీ ఈశ్వరుడు అనే జ్ఞానము ఆత్మజ్ఞానము అనేప్పటికీ సొసైటీ హ్యాస్ సచ్ ఎ వాల్యూ ఆ వాల్యూని ఎక్స్ప్లాయ్ చేసే ప్రయత్నం చేయకూడదు దాన్ని ఎగర వాళ్ళకి ఒక బరువు వాళ్ళకి ఒక ఈ బండి కాడి ఉంది చూడ దానికి ఏమైనా ఎట్లా ఎప్పుడు అవుతూ ఉండవు చాలా మోక్షం వస్తుంది అంటూ అవుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళకి పాపం బాధపడుతూ ఎప్పుడూ ఆశ్రమంలోనే ఉంటారు ఇంటికైనా రాదు అని బాధపడుతుంటారు ఎప్పుడు మట్టి అన్న స్వామీజీ దగ్గరికి వెళ్ళాలంటాడు కానీ భార్య నీకు స్వామీజీ కావాలా నేను కావాలా తెలుసుకోని అనలేదు ఇంకా మన భారత సమాజంలో ఆ పాట వృత్మో అవన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళ ఆటలు అన్నీ సాగుతాం ఒక్క మాటలో చెప్పాలంటే ఇదే పరిస్థితి నేను చూసి చాలా ఫీల్ అవుతూ ఉంటాను నేను నేను ఎప్పుడూ ఎంకరేజ్ చేయను ఈ పర్సనల్ ఎడరేషన్ ఉండేలేషన్ ఎడే ది పర్సన్ నాకు బోల్ నాఫర్స్ స్వామికి మీకు మేము అన్ని గెస్ పెడతాం మీతోటే ఉంటాం ఏమీ అవుతుంది మీ ఇంటి దగ్గర ఉండాలి కదా నాతో పాటు ఉంటే ఓ అమ్మగారు ఉన్నారు నాతో అంటే నేనున్నాను మీరు నా దగ్గరికి వచ్చేసి నాకు మధ్యాహ్నం ఒంట రాత్రి వంట చేసి పెట్టుకుంటే మరి ఇంటి దగ్గర మీ అమ్మాయి మాట ఏంటి మీ భర్త మాట ఏంటి వాటి వద్దా తర్వాత స్త్రీకి ప్రథమ ధర్మం భర్త వాతృత్యం ప్రథమ ధర్మం సన్యాసులు మహాత్ములు అని ఎక్కడ చెప్పలేదు ఏ ఆపస్తంభుడు చెప్పలేదు బోధావి చెప్పలేదు ఎవరూ చెప్పలేదు సన్యాసులకి వెళ్ళి ఏం చెప్పారంటే నువ్వు గృహస్థుల దగ్గరికి వెళ్లి దీక్షాటన చేసి బతు వెళ్ళగి చెప్పారు బట్టి శాస్త్రం అయితే అలా చెప్పింది ఇదంతా రివర్స్ అయి కూర్చుంది సో కాబట్టి పరమ కారుణికైన బ్రహ్మవిద అది చాలా సార్లు చెప్తారు కారుణ్య కాబట్టి ఆ వ్యక్తి యొక్క సందర్భం ఊరికే దొరికారు కదా అని తక్కువ మనస్తి అని ప్రారంభించాలి వాడి పరిస్థితి ఏంటి వాడి పొజిషన్ డిస్టర్స్ కాకూడదు వాడు మన దగ్గరికి వచ్చి ఏదో భగవద్గీతలో ఏదో ఉపనిషత్వం అన్నందుకు వాడి తేలిక పడాలి కానీ బరువు ఏది బరువు ఒక ఇంత ప్రెషర్ కూడా బరువు తగలకూడదు తేలికపడాలి మనస్సు తేలికపడాలి మనిషి తేలిక పడాలి ఆ కరుణ రిఫ్లెక్ట్ అవ్వాలి కారుణ్యా దర్శిత సంసార విషయ దోష దర్శన మార్గ మొట్టమొదటి వారికి వైరాగ్యాన్ని కలిగించాలి విరక్త విరక్త సంసార విషయ్యే విరక్త సంసార విషయం అంటే భోగములన అర్థం సంసారము భోగముల వలన లేకపోతే భోగముల నుండి వాళ్ళు విరక్తుడు కావాలి విరక్తుడు అవ్వాలంటే మీరు విరక్తిని మీరు మ్యాండేట్ చేయకూడదు మ్యాండేట్ ప్రారంభంలో చేస్తే మంచిదే కానీ మ్యాండేటరీగా విన విరక్తి నిలబడద్దు అలా నిలబడదు విరక్తిని వాళ్ళ హృదయంలోంచి పైకొచ్చేట్లా చేయాలి అంటే ఏంటి దర్శిత సంసార విషయ దోష దర్శన మార్గ చూడు సంసారంలో భోగాలు ఉన్నాయి వాటికి పెద్ద ఆకర్షణ ఉన్నది సంసార విషయ కానీ వాటిల్లో దోషం ఉన్నది చాలా దోషం ఉన్నది ఆ దోషాన్ని నువ్వు దర్శించాలి ఈ దోష దర్శనము అని దీనికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు దోష దర్శనము అని శంకరుడు అన్న మాట కాదు ఇది నిజానికి దీన్ని పతంజలి అన్నాడు దర్శనం యు సీ ది ఫ్లా ఇనిట్ అగైన్ అండ్ అగైన్ యూ సీ ది ఫ్లా ఇనిట్ దోష దర్శనం చేసిన వాడు మటుపే ఆ దోషం నుంచి బయటపడతాడు ఆ వ్యతనం నుంచి బయటపడతాడు సో ఇప్పుడు సిగరెట్ తాగేవాడు సిగరెట్ మానేయాలనుకోండి వాడు సిగరెట్లో ఉన్న దోషాన్ని బాగా గట్టిగా దర్శనం చేయడం అలవాటు చేసుకోవాలి వాడికి దోషం కనపడదు గుణమే కనపడుతుంది ఆకర్షణ ఎలా ఉంటుందంటే ఆ సిగరెట్ కాగితే చాలా బాగుంటుంది ఉల్లాసంగా ఉంటుంది అనే అనిపిస్తూ ఉంటుంది కనుక వాడు కనుక ఇది విషము దీన్ని ఇలా ఈ పొగని పేల్చటం అన్నది అది ఊపిరితిత్తులకి గుండెకి అన్ని మర్మా మర్మావయోవములు ఏవైతే ఉంటాయో లేదర్ మొదలైనవి వాటి అన్నింటికీ కూడా హానికారకము ఇది విషము ఈ విషాన్ని తాగడం కంటే చచ్చిపోవడం లేదు అని అలా దోషదర్శనం పడితే మానిస్తారు ఎవరైనా మానిస్తారు అది నమస్తే ఆల్కహాలిక్ ఫినాలమిస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ దోష దర్శనాన్ని వాళ్ళ వాళ్ళ ట్రైనింగ్ ఇస్తారు కౌన్సిలింగ్ హెల్ప్ చేస్తారు ఇన్ని స్టూడెంట్స్ లో పెట్టుకుని వాళ్ళని ఆశ్రమంలో పెట్టుకుని హెల్ప్ చేస్తారు వాళ్ళకి వీళ్ళు టీచింగ్ ఉంటుంది క్లాసెస్ చెప్పేప్పుడు ఈ దోష దర్శనాన్ని బాగా హైలైట్ చేస్తారు హీ ఫస్ట్ డిస్కవర్ ద ఫ్లా ఇనిట్ ఫర్ హింసెల్ఫ్ ఆ దోష దర్శనం చేయాలి దీన్ని దోషదర్శనాన్ని పతంజలి మహర్షి చెప్పాడు మొట్టమొదటి కాయని చెప్పాడు ధర శ్రీకృష్ణుడు చెప్పాడు జన్మ మృత్యు జరాల్ వ్యాధి దుఃఖ దోషాను దర్శనం అనే దోష దర్శనాన్ని చెప్పాడు శంకర పదే పదే చెప్పారు కాబట్టి మనము ఇప్పుడు ఓవర్ హీటింగ్ ఉందనుకోండి హీటింగ్ ఉందనుకోండి భోజనం చేయటం భోజనం చేయటంలో దోషాన్ని మనం ప్రతి అడుగులోనూ మనం గ్రహించాల్సి ఉంది ప్రతి స్టెప్లోనూ దోషాన్ని పట్టుకోగలగాలి సో ఇప్పుడు మేగడ పెరుగు వేస్తున్నారనుకోండి మేగడ పెరుగు చాలా బాగుంటుంది ఈ మేగడ పెరుగు కలుపుకుని దాంతో ఆటో కలుపు ఇంకా అద్భుతంగా ఉంటుంది అలా అధికార పద్ధతి ఈ మేగడ పెరుగుందే వీళ్ళు స్కిన్ చేశారా లేదా మీకు చేయలేదు ఆ మేగడ చేతికి బాగా అది ఆయిలీగా ఉంటుంది అన్నంలో ఆయిలీగా ఉంటుంది పెరుగు అన్నం తినేపటికి ఇట్ ఈ వెరీ హెవీ ఇట్ ఆస్ వెరీ సోమచ్ ఆయిల్ యూనిట్ ఫ్యాట్ యూనిట్ ఈ ఫ్యాట్ అంతా బర్న్ చేయాలి ఈ ఫ్యాట్ అంతా బర్న్ చేయాలంటే కొండ దిగితే ఫ్యాట్ బర్న్ అవుతుంది లేక బర్న్ ఉంటుంది అలాగే ఉంటుంది కొండెక్కి అసలు మీరు పైకి కిమ్మకి నాలుగు సార్లు ఒక బజ్జీ తిన్న ఫ్యాక్టరీ బర్నవుతుంది మీరు నాలుగు సార్లు ఎక్కుతారో పైకి మీరు డూదా ఈ రోజు డూదా అటు బజ్జీ ఎలా తింటారు మీరు కాబట్టి ఇట్లా ఎవరి భోగాల్లో దోషాన్ని దర్శనం చేయడం అవార్డు చేసుకోవాలి ఈ వీటిని యాపుల్ నాట్ ఓ బీ వీట యాపుల్ యాపిల్ కట్ చేసుకుంటాను లేకపోతే మీకు అడ్డపండు ఒకటి కట్ చేసుకుంటాను లేదా మాడుకుంటేనండి అంతేకానీ గజ్జి మాత్రం నేను సో ఆ రకంగా ఎవ్రీ స్టేట్ దోషాన్ని భోగాల్లో ఉండే దోషాన్ని దర్శనం చేసుకుంటా ఈ దోషం దర్శనం చేసిన వాడు వారు తినలేదండి నేను చెప్తున్నా మీకు దోషాన్ని గజ్జిగా అలవాటైతే వాడు తినలేడంతో ఎందుకంటే దోషం కనపడుతూ ఉంటుంది ఇంకేంటే దోషం కనపడుతూ ఉంటే కొంతమందికి దోషం నుంచి తెలియదు అంతేతనే వాళ్ళు ఆయిలీ ఫుడ్ ఈ జంక్ ఫుడ్ స్లైమీగా ఉంటుంది ఆయిలీగా అలాంటి ఫుడ్ని మహా ఉత్సాహంగా మీద పడుతుంటారు ఈ మాంసాహారం తినే వాళ్ళందరూ కూడా వాళ్ళకి దాంతో దోషాన్ని దర్శించారు దోషాన్ని దర్శించనివ్వరు ఈ బిజినెస్ పీపుల్ ఉన్నారే దోషాన్ని తోనివ్వరు వాళ్ళు దోషాన్ని కట్టేసి దాంతో గుణాన్ని హైలైట్ చేసుకుంటూ పోతారు కాబట్టి సంసారంలో మీకు సత్యాన్ని బోధించి కూడా ఎవరో కనపడ్డారు కాబట్టి ఈ కార్మికుడైన మహాత్ముడు మొట్టమొదటి ఏం చేస్తాడంటే దర్శక సంసార విషయ దోష దర్శన మార్గ అరే నాయన దోషాన్ని దర్శించడా చేసుకో ఇది పద్ధతి అని దర్శించది బోధిస్తాం అప్పుడు విరక్త సంసార విష అది ఇది ఫస్ట్ స్టెప్ దోషదర్శనం అని వివేకము నెక్స్ట్ స్టెప్ ఇస్ విరక్త అప్పుడు అంటే సైవంటైరియస్ తో ఉంటాయి బట్ హైలైటింగ్ లో సో వివేకము వైరాగ్యము సర్వాత్మ భావ్యము అది వాస నేను ఒకసారి క్షేత్ర క్షేత్ర విభాగం చెప్తున్నా విభాగం అంటే వివేకము అని అర్థం నీవు దేహమే కాదు నీవు దేహ విలక్షణుడైన క్షేత్రపురుషుడవు వేషం మనం చూసాం ఎదురుని దాంట్లో భక్తుల చూశారు మీరు వేషానికి లోకం ఓడిపోతుంది అండి తర్వాత ఇంకా పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే లోకం ఎవరికి సంస్కృతం రాదు అది ది గ్రేటెస్ట్ బ్లెస్సింగ్స్ హరీంద్రబాబు యూకన్ టాక్ ఎనీథింగ్ అండ్ గట్రా ఎడ్యుకేజ్ ఎందుకంటే సంస్కృతం రాదు అదే పది మంది సంస్కృతం ఉన్న వాళ్ళ వచ్చిన వాళ్ళ సమాజంలోకి వెళ్ళి మాట్లాడండి మీరు చూస్తాం అప్పుడప్పుడు సంస్కృత విద్వాంసులు అందరూ సమావేశం తిరుపతి సాంస్కృతిక యూనివర్సిటీలోనే ఎక్కడ సందర్భం వస్తుంది అందరూ పండితులు అందరూ ఉంటారు మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడారు చూస్తాను ఏం మాట్లాడటం అలా మౌనంగా ఉండిపోతాం మాట్లాడితే వాళ్ళ వాళ్ళ చేతగానం బయటపడుతుంది వాటిగా కాబట్టి ఈ మిడిమిడి ఓ బ్రహ్మచారి అడిగాడు అంటే ఏమంటే మీరేమో దేహము ఆత్మ దేహము విలక్షణం అని చెప్తున్నారు కదా వారు అద్వైతం ఎలా అయింది అని అడిగాడు అయితే నన్ను నా ప్రశ్నకి సమాధానం చెప్పండి అన్న నేను నా సంఘీపత్రంలో రెండు మూడు వేలు తిరిగి తర్వాత తెలుసుకున్న నీ ప్రశ్నకి సమాధానం ప్రశ్నం కూర్చోమని చెప్తా ఇలాంటి అవకతవక ప్రశ్న ఇప్పుడు వేస్తే వేసే ఎప్పుడు వైపు ఎలాంటి నీకేమైనా లోపుగా ఉంది ముందు వివేకాన్ని నేర్చుకో తర్వాత నీకు సర్వాత్మభావం నేను టైం వచ్చినప్పుడు చెప్తా కాబట్టి ముందు వివేకం ముందే ముందే సర్వము బ్రహ్మే దేహం కూడా బ్రహ్మే అని చెప్పేసి దేహాన్ని పోషించుకో కూర్చుంటాను లేకపోతే ముందు అడిగానికి వద్దది ముందు వివేకం నీ స్వరూపమేటప్పుడు నువ్వు తెలుసుకో నేను దేహము కాదు అని తెలుసుకో మరి ద్వై ద్వైత ఏం కాదు ద్వైతం గురించి నిలబెట్టుకోటా ద్వైతం గురించి నేను చూసుకుంటాను ఆ సంగతి నీకు చెప్పింది తెలుసుకో ముందు సో ఏమవుతుందంటే నేను దేహము విలక్షణంగా నేను నిలిచి ఉన్నాను అహమస్మి అని ఉన్నప్పుడు దేహం అహమస్మి కంటే నిలిచి ఉండదు అది అహమస్మిలో విలీనం అయిపోతుంది నీకే సంగతే ముందు మీరు వివేకాన్ని హైలైట్ చేసుకోండి వివేకాన్ని గెచ్చ పట్టుకోండి సర్వాత్మభావం సంగతి మీరు నాకు విలుపెట్టండి దట్ విల్ హ్యాప్ అండ్ బై వివేకానికి తిలోటకాలు ఇచ్చి సర్వాత్మభావం సర్వాత్మభావం ఒక ఆయన వండుతున్నాడు అదే పదార్థం వండుతున్నాడు నేను వెళ్లాను బ్రహ్మచారి ఓ ఇంత ఆయుర్వేది వేసి ఉల్లిపాయ వేసి తయారు చేస్తున్నాడు ఏంటంటే ఏటు వంట వండు ఏటు వండుతున్నారు అని అడిగా అడిగితే బ్రహ్మ బ్రహ్మ బనారహం సో ఉల్లిపాయలు ఆయిలు ఎక్కువగా వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి వండిపోయాడు తర్వాత ఇంతలోకి సంతే పూర్తయింది పూర్తయింది వెస్తత్లో వేశాడు ఇది బ్రహ్మ దీన్ని మీరు భక్షిస్తే మీకు బ్రహ్మానందం కలుగుతుందని చెప్పాడు ఇది వేదాంతం అంటే అంటే చెప్పాను నేను ఉప్మా తిన్నా ఇది తినే టైము కాదు తర్వాత నువ్వు అంతా ఆయిల్ వేసావు నేను తిన్నావు పైగా ఉల్లిపాయలు కూడా వేసేవా నేను తిన్నా నాకు ఇంట్రెస్ట్ లేదు నాకు ఎక్కడో భిక్ష వేరే అయితే దీనికి బ్రహ్మని పేరన్నమాట ఇది తింటే కలిగేది బ్రహ్మాండంలో అన్నమాట ఇది ఇది ఇజెట్ ఇజిట్ సో ఇదేనా నేను నేర్చుకున్న విద్య ఇదేనా కాబట్టి సో వివేకము వైరాగ్యము వరస వివేక వైరాగ్యాలు సెట్ అయిన తర్వాత తత్వనస్సు దేహం ఏమి ఇదిగో ఉండదు దేహం దేహం అనేది అసలు లేదు దేహం అనేది దేహాలే నిద్రపోతున్నప్పుడు ఉందా దేహం నేను ఇద్దరులోకి వెళ్లేవు దేహాన్ని మనం ఏం చేస్తున్నాం ఇద్దరులోకి వెళ్ళేప్పుడు దేహాన్ని ఏం చేస్తున్నాం చొక్కా అంటే ఒకటి కొల్లుకు పెడతాం దేహాన్ని ఏం చేస్తాం దేహం అనేది ఉండదండి దేహం విలీనం అయిపోతుంది నేనుని విడిచి దేహం ఉండదు కానీ నేను మాత్రం దేహం కాదు కాబట్టి ఆ పద్ధతిలో తెలుసుకునే పద్ధతి ఉంటుంది ఆ వరసలో తెలుసుకోవాలి విరక్త సంసార విషయోధ్య అప్పుడు బోధిస్తున్నాడాయన ఆయన బోధిస్తున్నాడంటే నా సిత్వం సంసారీ అనుష్యపుత్ర అని బోధిస్తున్నాడా నువ్వు సంసారిది కాదు అంటున్నాడు నువ్వు సంసారిది కాదంటే నువ్వు సుఖీ దుఃఖీ కాదని అర్థం సంసారి అంటే సుఖీ దుఃఖీ కాదు సుఖ దుఃఖాలను అనుభవిస్తూ జన్మ మరణ పరంపరలో కొట్టుకుపోయేవాడు నువ్వు కాదు అని బోధిస్తున్నాడు తర్వాత ఇంకా ఏమైనా బోధిస్తున్నాడంటే అమిష్యపుత్రత్వాది ధర్మవాన్ నా సి అనుష్యపుత్ర టైం చెప్పాం హిస్టారిక్ సెల్ఫ్ హిస్టారిక్ సెల్ఫ్ అనే ఆ వర్డ్ మీరు గుర్తుపెట్టుకోం యూ ఆర్ నాట్ ది హిస్టారిక్ నేను హిస్టారిక్ సెల్ఫ్ అని మీరు అనుకుంటున్నంతసేపు మీకు తప్పనిసీ అర్థం కాదు ఎందుకంటే కర్త భోక్త ఇస్ ది హిస్టారిక్ సెల్ఫ్ ఇప్పుడు మీరు కార్యకర్మ చేయాలనుకోండి కామ్యకర్మ చేయాలంటే హిస్టారిక్ సెల్ఫ్ చేస్తాడు కామ్యకర్మ హిస్టారిక్ సెల్ఫ్ అంటే ఏంటి సో వీడు ఎవరు మొదలు పెడతాడు మమో పాత ప్రతక్ష ద్వారా బ్రహ్మేశ్వరి ఆయుర ఆరోగ్యేశ్వరి అభివృద్ధి అర్థం అంటే ఈ కామనలన్నీ పెట్టుకుని మమా అంటాడు ఈ మమ పక్కన హిస్టారిక్ సెల్ఫ్ మమ ఇస్ ది హిస్టారిక్ సెల్ఫ్ మమ అంటే ఏంటి సో గోత్రోద్భవస్యా అని గోత్రం చెప్తాడు వంశం చెప్తాడు పేరు చెప్తాడు పేరు చెప్తాడు కులం చెప్తాడు తర్వాత సహకుటుంబస్యానం లేకపోతే ఏదో వచ్చేదాన్ని సంస్కృతంలో ఏదో ఇంకోటి కూడా పర్మవర్తిని సమేతస్య సహకుటుంబస్యా సహకుటుంబస్యానాలు సహకుటుంబానాం అనకూడదు వీడు ఏకైకానికి కుటుంబానాం భోజనం ఎలా మమ అన్నప్పుడు మమ అని సహకుటుంబానాం అంటే పేద పట్టుకున్న మట్టిగా మట్టాలు మమ్మ ఏ వచనం సృష్టి ఏకవచనం సహకుటుంబానాన్ని ఏంటి తర్వాత సహాతో కుటుంబానాన్ని అసలు ప్రాబ్లమ్స్ ఓ సమో సహాటుంబస్యా ఇదొక్క కాబట్టి సరే నా అభిప్రాయం పిలకంటే జుక్త పిలకంటే జుట్టు అని అభిప్రాయం దీనికోసం పిలకంటే మరోలా మీదనుకో ఉంటే అదొక ఇదిగం సో కనుక ఇంత హిస్టారిక్ సెల్ఫ్ కమిషన్ పిక్చర్ ఎందుకని కర్త భర్త కాబట్టి మీరు మీరు దేవాలయానికి వెళ్ళి పూజ చేయించమంటే ఇట్ ఈస్ ది హిస్టారిక్ సెల్ఫ్ అక్కడ యువర్ నాది హిస్టారిక్ సెల్ఫ్ అనేది చెప్పడం ఇన్ఫాక్ట్ ఓవర్ అండ్ అబోలర్ యువర్ ది హిస్టారిక్ సెల్ఫ్ అని చెప్తారు అయితే అక్కడికి అలాగే హిస్టారిక్ సెల్ఫ్ అంటే జనాలకి త్రీ తక్కువ అని చెప్పనే అక్కడికి పది మంది వస్తారు తత్వమసేన చెప్పినప్పటికి ఒక్కడొస్తారు వన్స్ టు రేషియోలో వస్తారు వీడు ఈ తత్వమశీ చెప్పడం అనుకున్నవాడు ఈ జనాన్ని చూసి తత్వమసీ మానేసి వీడు కూడా హిస్టారి మొదలు పెడతాడు వీడు హీ గట్స్ కన్వర్టెడ్ ఈ కన్వర్టింగ్ ఎవరికి పడుస్తాను హీ గట్స్ కన్వర్టెడ్ అట్ ఈ నువ్వే వేదాంతం ఆత్మబోధ ఆత్మస్వరూపాన్ని చెప్పడానికి నువ్వు కూనుకున్న వాడివి ఆత్మస్వరూపం చెప్పడం మానేసి జాతకాలు చూడాలి నువ్వు ఎవరు పెడతావు జాతకం ఎవరికి ఉంటుంది ఆత్మకు ఉంటుందా జాతకం హిస్టారిక్ సెల్ఫ్ ఉంటుందా ఎవరికి ఉంటుంది జాతకం హిస్టారిక్ సెల్ఫ్కి ఉంటుంది నువ్వు వై యున్ టు హైవేకి హిస్టారిక్ సెల్ఫ్ హరి హిస్టారిక్ హిస్టారిక్ సెల్ఫ్ చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పీపుల్ హు డూ దాట్ ఒక సన్యాసి అలాగంటి తనకి పూనుకోవాల్సిన అవసరమేమున్నది బ్రహ్మ విద్యని బోధిస్తానని నువ్వు ప్రతిజ్ఞ చేసి మళ్ళీ హిస్టారిక్ సెల్ఫ్ కూడా బాధ ఏంటి తర్వాత ఇంకోటి ఇప్పుడు అగ్ని విష్ణు అనే వాక్యం పుస్తక దూ అని చెప్తారు అగ్ని ఏడుగా ఉంది చల్లగా ఉంది అని అలా పరస్పర విరుద్ధమైన వాక్యాలని అలా చెప్పకూడదు దానివల్ల పీపుల్ గెట్ మిస్లేడ్ కాబట్టి తత్వమసి లక్షా అంటే తత్వమసి అంటే నువ్వు ఏది కాదో చెప్పాలి నువ్వు సంసారవి కాదు అనుష్యపుత్రత్వాదు ధర్మవాన్ అలాగా ఎప్పటికీ కూడా నేను ఫలానా నేను ఫలానా నేను ఫలానా నా నేను పక్కన డిస్ అండ్ డెత్ చే అలా డెఫినేషన్ పెట్టుకుంటూ ఉన్నంతకాలము వారికి ఆత్మస్వరూపం తెలియదు వాడి మనస్సు వికసించదు ఈ గెట్స్ అలాగే అంతకంతకు అలాగే స్ట్రిక్ అయిపోతూ ఉంటుంది వికాసాన్ని చెందదు అలా వికాసించి తీసుకురావాలి ఇట్స్ ఎ ప్రాసెస్ ఇట్ ఓంట్ హ్యాపెన్ ఇన్ వన్ డే ఇఫ్ యూ మేక్ ఎన్ ఎఫర్ట్ ఇట్ హ్యాపన్స్ ఓవర్ ఎ పీరియడ్ అండ్ దెన్ దెర్ ఈస్ ద్రీడమ్ ఆ ఫ్రీడమ్ అనుభవయుత వేద్యం అనుభవిస్తే తెలుస్తుంది ఆ లేకపోతే ఆ ఫ్రీడమ్ తెలియదు ఇప్పుడు ఈ కాన్షియస్నెస్ లో ఉంటాడనుకోండి వాడికి ఫ్రీడమ్ ఉండదు ఎందుకంటే వారు ఎదురుకుండా ఉన్న మనిషిని వారి హి కట్స్ హి మొత్తం క్యాస్ట్ ఎక్సెట్రా అండ్ దెన్ హీ అప్రోచెస్ వారు మన క్యాస్ట్ వాడైతే ఐఎమ్ మోర్ కంఫర్టబుల్ ఇఫ్ హీ బిలాంగ్స్ టు అనదర్ క్యాస్ట్ ఐఎమ్ లెస్ కంఫర్టబుల్ దెన్ మూషక మార్గాల వైఖరి ఉంటుంది కొన్ని క్యాస్ట్ల మధ్యన పరస్పర వైవిధ్యం అధికంగా ఉంటుంది అలాగే హిస్టారిక్ గా వస్తుంది ఈ క్యాస్ట్ కి ఆ క్యాస్ట్ కి కొంత విద్వేషం హిస్టారిక్ గా వస్తుంది అలాగే ఉండటానికి ఏమి రీజన్ ఏమీ లేదు మన సొమ్మ సోషల్ కాజెస్ ఉంటాయి ఈ కులం వాడికి ఆ కులం ఈ ఎలక్షన్స్ లో జరిగేదంటా అదే కదా కాబట్టి వీడు నవ్ వెరీ ఫ్రీడమ్ జరిగింది ఎక్కడ ఫ్రీడమ్ ఇంకే ఉందండి ఫ్రీడమే లేదు కాబట్టి మీకు ఇది ఒక సందర్భం ఉంది సన్యాసికి దండం పెట్టేటప్పుడు గోత్రం చెప్పచ్చా చెప్పకూడదాని ఏ ధర్మశాస్త్రం మీరు విన్నారా లేదో ఈ ప్రశ్న సన్యాసి వెళ్ళినప్పుడు గోత్రం చెప్పి గోత్రనామాలు చెప్పి దండం పెట్టాలా లేదు మామూలుగా దండం ఇది దీని దీని కిటికేటంటే ఆ సన్యాసిని బట్టి ఉంటుంది దండం బతి వాటిని ఆ సన్యాసికి ఇంకా బ్రహ్మాత్మ భావం లేదు కుర్ర సన్యాసి కుర్రవస సన్యాసి అంటే ఇంకా జ్ఞానం బలదో ఉపాసనాలు చేసుకున్నారు ఉపాసక సన్యాసం ఉంటాం కేవలం ఉపాసన చేస్తూ ఉంటాం సన్యాసం చేసుకుని ఒక సంరీజన్ ఎదుకన్నా సన్యాసి అంటే ఉపాసన ఏదో చేసుకుంటూ ఉంటారు ద్వైత భావంలో అటువంటి సన్యాసికి దండం పెట్టేప్పుడు మీరు గోత్రం చెప్పకుండా అనమాట ఎందుకంటే మీరు గోత్రం చెప్పారనుకోండి ఆ వీడు మన గోత్రం వాడే ఎందుకంటే ఆయన గోత్ర భావనలో ఉంటాడు నేను ఫలానా గోత్రం వాడిని అనే భావనలో ఉంటాడు ఈ ఎవరి గోత్రం చెప్పగానే ఆ వీడు మన గోత్రం వాడే వీడు భారద్వాదశ గోత్రస్య అని మీరు చెప్పారనుకోండి ఓ వీడు మనవాడే మన కులం వాడు మన గోత్రం వాడు కూడా అదే కాకుండా మీరు పైడిపాల గోత్ర స్థాయిలు చెప్పారనుకోండి ఓహో అలాగా వీడి కులం ఇంకో కులం ఇది అందు గురించి అలాంటి సన్యాసికి ఈ ఉపాసక సన్యాసికి దండం పెట్టేప్పుడు మీరు గోత్రనామాలు చెప్పకుండా దండం పెట్టారు సో దట్ అట్లీస్ట్ ఇటువంటి సంస్కారాలు ఉద్బుద్దం కాకుండా ఉంటాయి ప్రతి వారు పెట్టిన వారల్లా గోత్రనామాలు చెప్తుంటే గోత్రనామాలు చెప్పినప్పుడల్లా ఆ భేటబుద్ది పైకి ఇంకా అత్యారీ ఉద్ధరింపబడేది కాబట్టి మీరు దండం పెట్టేప్పుడు గోత్రనామాలు చెప్పద్దు కానీ ఎవడైతే మహాత్ముడు వీటికి అతీతంగా ఉంటాడో సర్వాత్మ భావంలో ఉంటాడో వారి దగ్గర మీరు గతనామా చెప్పండి ఏం పర్వాలేదు ఇది నేర్చు నోడికరం ఇది దాంట్లో ఉండే కిటిక కాబట్టి యు ఆర్ నాట్ ది హిస్టారిక్ అనుష్య పుత్రత్వాది ధర్మవాన్ నాసి మీరు ఫలానావాడి పుత్రులను అనే ధర్మములు గలవాడు ఫలానా పడి పుట్టడం ఇంకా దాన్ని బట్టి వచ్చే ధర్మాలు ధర్మాలంటే ప్రాపర్టీస్ సో ఫలానా గోత్రము తర్వాత వంశము కులము ఇది యాది ఇంకా ఎన్ని రకాలుగా హేమం దీంటండి కట్ ఇంటు పీసెస్ అన్ని రకాలుగా హీ గెట్స్ కటప్ ట్యాస్ట్ క్రీన్